సహనోమ సహం కవి నాగీ తమస్ మాదు ఓ శాంతిగా పంథా హిందూ మంత్రంలో ఏం చెప్తారంటే ప్రాజెక్న్ స్వయం జ్యోతి భవతి అని చెప్తారు ఈ స్వప్నావస్థిందు పురుషుడు అంటే ఆత్మ స్వయం ప్రకాశము అవుతున్నది అత్రు చెప్పారు ఈ స్వప్నావస్థిందు జాగ్రత్త వ్యవస్థ అవ్వట్లేదా అంటే చూడండి జాగ్రత్త వ్యవస్థలో కూడా ఆత్మస్వయం ప్రకాశమే కానీ జాగ్రత్త వ్యవస్థలో ఇంకా అనేక జ్యోతులతో సంకీర్ణమై ఉన్నది సంకీర్ణం అంటే కళగాపూర్ణమై ఉన్నది అలా కలగాపూర్ణంగా ఉన్నప్పుడు ఇదని తంగా మనం చెప్పలేదు దీనివల్లనే అలా జరిగింది అని మీరు చెప్పలేదు సైంటిఫిక్ గా ఆలోచించాలి మీరు ఒక మన జగన్ దుఃఖం వచ్చింది అనుకోండి దుఃఖం వచ్చినప్పుడు మీరు ఈశ్వరుల వల్ల వచ్చింది అని చెప్పకూడదు ఎందుకంటే ఈశ్వరుడు దేశము కాలము మనం చేసిన కర్మ ఆ దుఃఖానికి నిమిత్తము ఆ దుఃఖానికి కంట్రిబ్యూట్ చేసి వాళ్ళు శత్రువులు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇలాగే ఎన్నెన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇన్ని ఫ్యాక్టర్స్ ఉండగా పని కట్టుకుని ఒక్క ఫ్యాక్టర్ ఐసోలేట్ చేసి దీని వల్ల దుఃఖము వచ్చింది అని చెప్పకూడదు ఒకవేళ అలాగంటే ఒక్క ఫ్యాక్టర్ ని కొట్టుకుని చెప్పాలంటే ఆ ఒక్క ఫ్యాక్టరు అసాధారణ కారణం అయి ఉండాలి లైక్ దుఃఖం ఎందుకు కలుగుతుంది మనం చేసిన కర్మఫల రూపంగా దుఃఖం ఎదు అంటే కర్మఫలం ఒక్కటే ఉండే ద్వారా ఈశ్వరులు ఉన్నక్కర్లేదా దేశం ఉన్నక్కర్లేదా కారణం ఉన్నక్కర్లేదా అవన్నీ ఉంటాయి అండి అవన్నీ ఉంటూ ఉన్నా అది సాధారణ కారణం ఒక అసాధారణ కారణము మనం చేసిన కర్మ ఫలమే ఇది అలా చెప్పాలి లేకపోతే నోరు మూసుకోవాలి కారణం ఏమి చెప్పదు వైశుడి వల్లే కాస్ ఉన్న దాన్ని నిర్వహించుకుంటే ఎక్కువ దీనికోసం కాలుసులు కొట్టుకోవడం ఎందుకు కాలుసులు చెప్పదలుచుకుంటే స్పష్టంగా అసంతీణంగా ఎలా అవైండ్ చేయకుండా చెప్పాలి బట్టి ఆత్మ స్వయం ప్రకాశము అనేది మీకు స్వప్నములో అసంకీర్ణంగా స్పష్టమవుతూ ఉన్నది స్వప్నంలోనే ఎందుకు అంటే ఇప్పుడే జాగ్రత్త జాగ్రత్త అవస్థితి స్వప్నవస్థితి కొంత తేడా ఉంది అదే స్వైలక్షణ స్వప్నదర్శన జాగ్రత్త బుద్ధిమన ఆలోకాది వ్యాపార సంకీర్ణం ఆత్మజ్యోతి ఈసం ఇద స్వప్న ఇంద్రియను నిమిత్తం కేవలం అన్నింటిలో తల ఆత్మజ్యోతి జాగ్రత్త వస్తువులు ఇంద్రియములు మనస్సు మరికొండేటువంటి సూర్యుడు మొదలైన వాటి ప్రకాశము ఆ ఇంద్రియానుగ్రాహక దేవతలు ఇత్యా స్వప్నంలో ఇంద్రియాలు ఉండవు ఇంద్రియానుగ్రాహక దేవతలు ఉండవు అప్పుడు స్పష్ట ఆత్మైతన్యను అని తెలుసుకోండి తస్మాణం ఏదో ప్రశ్న విషయా స్వప్నంలో జాగ్రత్త వ్యవస్థలైతేనే ఇంద్రియ విషయములు విషయములు ఉపలభ్యమవుతూ ఉన్నాయో అంటే అనుభవానికి వస్తూ ఉన్నాయో స్వప్నంలో కూడా అలాగే అనుభవానికి వస్తున్నాయి ఇప్పుడు దానికి మీరు జాగరణ వ్యవస్థలో మ్యూజిక్ కన్సర్ట్ కి వెళ్లి సంగీతం విన్నారనుకున్నా అక్కడ సంగీతం ఏ విధంగా అనుభవానికి వస్తుందో స్వప్నంలో మ్యూజిక్ కన్సర్ప్ట్ కి వెళ్లి సంగీతం వింటే కూడా అలాగే అనుభవాలు ఇప్పుడు జాగ్రత్త వ్యవస్థలో పేకాటాడుతుండగా జోపర్ వచ్చిందన ఎంత ఎక్సైట్మెంట్ కలుగుతుందో స్వప్నావస్థలో పేకాటాడుతుండగా జోపర్ వచ్చినప్పుడు కూడా అంతే ఎక్సైట్మెంట్ కలుగుతుంది ఇది జాగ్రత్త అంత చక్కటి సామ్యంగా కనబడుతూ ఉంటే సంభవ స్వప్నావస్థ జాగ్రత్త వ్యవస్థ కంటే విలక్షణమైనది ఇక్కడ పురుషుడు స్వయం ప్రకాశ స్వరూపుడు అని మీరు ఎలా చేస్తారు అని ఇదో ఒక మూడవ పక్షం త్ర కథం ఇంద్రియాభావాలక్షణీయముచ్యతే ఇది ఇంద్రియాలు ఉన్నాయి మానేయి విషయానుభవము సమానంగా ఉందా లేదా విషయము అంటే శబ్దస్పరిశాదులు అవి స్వప్నావస్థలోకి జాగ్రత్త అవస్థలోకి సమానంగా అనుభవానికి వస్తున్నాయా లేదా సమానంగా అనుభవానికి వస్తున్నాయి స్వప్నావస్థలో చతుష్పరిశాదులు ఏ విధంగా అనుభవానికి వచ్చి సుఖ దుఃఖాలను కలిగిస్తాయో ఎలా కలిగిస్తాయంటే జాగ్రత్త వ్యవస్థలో ఏ విధంగా సుఖ దుఃఖాలను కలిగిస్తూ అలాగే అనుభవానికి వస్తున్నాయి వస్తుంటే మీరేమో పని కట్టుకుని జాగ్రత్త అవస్థలో ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి ఇంద్రియానుగ్రాహక దేవతలు కూడా ఉన్నారు స్వప్నావస్థలు వీళ్ళు ఏం తమకు చిన్న వైపు చిన్న ప్రధానమైన తేడా ఉన్నది అందుచేతనే ఈ స్వప్నావ స్థాయి పురుషుడు స్వయం ప్రకాశ స్వరూపంలో తనకట్టుకు అని మీరు అంటున్నారు అది ఎట్లు పొసగుము నా భాష అర్థం అవుతుందండి తెలుగు భాష కొంచెం పొడవాటి సెంటెన్సెస్ ఉంటాయి ఎవరంతా పట్టుకోగలుగుతున్నారా మంచి అంటే ఆ స్వప్నాలు వస్తాయి రసములు లేవు ఆ రోజుల్లో రథాలు ఈ రోజుల్లో అయితే కార్లు లేవు లేవు అలా అయితే చెప్పాల్సి ఉంటుంది అప్పుడు నా తత్రహనా చెప్పాల్సి ఉంటుంది అప్పుడైతే రథములు లేవు కొన్ని రథానికి గుర్రాలు ఉన్నాయా రథయోగా అంటే గుర్రం అవి లేవు ఈ గృహ నుంచి పరిగెత్తించే రథాలని గడిపేటువంటి రోడ్లు ఉన్నాయా అంటే అవి లేవు అవి జాగ్రత్తలో లేవు రోడ్లు హైదరాబాద్ లో రోడ్లు మధ్య వచ్చాయి ఒకప్పుడు హైదరాబాద్ లో రోడ్లు ముందు కావు అంటే మరి మీకు గుర్తుంటే నేను గుర్తు చేస్తాను ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు హైదరాబాద్ లో రోడ్లు ముందు కాదు అప్పుడు మేము బాలానగర్ ఏరియాలో చూసి వాళ్ళం బాలానగర్ సౌరాష్ట్రాల నుంచి సనత్ నగర్ దాకా రోడ్డు కాదు రోడ్డు వాళ్ళు వెయ్యాలనుకుంటే చోటు ఉంది ఈ ప్లేస్టే బట్ ఇస్ మోట్ రోడ్ బాలానగర్ రోడ్ ఎలా ఉంది అంటే యూ కెనాట్ ఇన్ హ్యాస్ హైదరాబాద్ బ్యాక్ రోడ్స్ మీకు తెలియదు మీ you know normally the caterpillar will come with world with all those roads we know some of most roads we we some Newton got there and if you go to that top atom top so but there is a stop number it's a cut road we call some road we will use but that is not what the point here whatsoever world రథాల్లేవు రోడ్లు లేవు అలాగే ఏము కదా అని ఈ పురుషుడు ఇబ్బంది పడుతున్నా స్వప్నంలో ఏమీ ఇబ్బంది పడతాం కదా ఎందుకని రథాన్ రథయోగాన్ ఇప్పుడు జాగరణ అవస్థలో రోగులు కావాలంటే ప్రభుత్వం వాళ్ళు కూయ్యాలి స్వప్నవస్థలో రోగులు కావాలంటే మీరే సృష్టించవచ్చును మీరు సృష్టిస్తారు కూడా రథములను గుర్రములను రోడ్లను కూడా సృష్టించి ఆ గుర్రాలు లాగే రథముపై ఎత్తి పులాసగా మీరు ప్రయాణం అని చేస్తూ ఉంటారు స్వప్నంలోసాది లక్షణ అంటే స్వప్నే అని అర్థం ఆ స్వప్నముందు విషయములు రథము మొదలైన రూపములో ఉండే విషయము లక్షణ అంటే రూపం మొదలైన రూపములో ఉండే బాహ్య వస్తువులు అది లేవు కథ నాటములు లేవు కథయోగములంటే అండి కథయోగం అంటే ఇదలో ధనయోగము లేకపోతే వివాహయోగము అలా అనుకున్నాయి కథయోగములంటే ఇతరయ అంటే ఆ స్వప్నమునందు రథయోగములు అంటే రథమునందు రథమునందు కట్టబడేది రథానికి కట్టేస్తారు ఆ విధంగా రథానికి కట్టబడే గులు అది గుటములు గొడవలే కానక్కర్లా అప్పుడప్పుడు యొద్దులు ఏముగులు అంటే ఏముగునే రసానికి కట్టినక ఎద్దులైతే కడతారు మూల్స్ అంటే కన్సరకారంటెలు వీటన్నింటినీ రథాలకి కడుతూ ఉంటారు చూడండి మనస్సులు పశువులను వాడుకుంటారు పశువులని వాటిని సేవ వాటిని సేవస్ ఉంటే వాటిని బంధించి వాడించుకుంటూ ఉంటారు వాటిని కష్ట సుఖాలని ఎదుగుతారు వాటి కష్ట సుఖాలను గురించి ఆలోచిస్తారు మామూలుగా సంక్రాంతి అనగానే మీకు కనపడే దృశ్యంకో తెలిసిన రెండు ఎద్దులు వాటి కొమ్ములు కొమ్ములకేమో వెండి తొడుగులు కొమ్ములు తర్వాత వాటి మెడలో అందమైనటువంటి గంటలు వాటికి అలంకారాలు వాటిని తోలేటువంటి కొరడా ఉంటుంది దానికేమో ఎవరో ఎవరిని జూలుతో కూడినటువంటి అలంకారములు తర్వాత వాడు బండిలో కూర్చుంటారు ఆ బండినటువంటి ఒక గూడు ఒకటి కళ్ళు కట్టి వెళ్తారు తర్వాత బంధువులు అందరూ వచ్చేసి విర విల విధాలు వాడితో ఎక్కేస్తారు అవన్నీ ఇటువైపు నుంచి అటువైపు నుంచి రకరకాల నుంచి నీళ్ళు నుంచి ఎక్కేస్తారు ఫోటో ఆటో ఆ ఎందులో ఎలా చాలా పశువులను చాలా హింసిస్తారు మానవులు చాలా స్వార్థంగా ఉంటారు ముఖ్యంగా మామూలుగా బిజినెస్ ట్రీపులు బిజినెస్ కోసం పశువులను హింసిస్తారు గుర్రం బండి వరకు ఉంటాడు వాడు గుర్రాన్ని హింస పెడతారు ఎందుకంటే సాయంకాలం అయ్యేప్పటికీ వాడు ఇట్టి జట్టు అట్టి జట్టు డజన్ ట్రిప్పులు వేసి డబ్బులు సంపాదించారు డబ్బులు సంపాదించి ఇంటికి పట్టలేదా లేకపోతే పిల్లిలో పొయ్యిలో పిల్లి లేబరు గుర్రం మీద డబ్బులు తీయకపోతే కొయ్యిలో పిల్లి లేబరు కాబట్టి గుర్రం మీద డబ్బులు చేసేస్తారు ఆ గుర్రాన్ని హింస అది అని చెప్తుంది చెప్తుంది గుర్రం ఎనా కానీ వీళ్ళు నో వన్ నో లాస్ రేట్ అనే దాన్ని ఇంకో ట్రిప్పు వేసి ఇంకో యాభై రూపాయలు ఎక్కువ సంపాదించి ఇంటికి పోకండి ఆ విధంగా ఒక జీవికను ఆధారంగా చేసుకుని పశువును హింసించారు అంటే అది కూడా జస్టిఫై కాదు కానీ ఇది సమాజ్ జస్టిఫై అయిపోతుంది అలా కాకుండా మనం ఏమో పడుకునున్న చేసి మనకి ఏ లోటు మంచి కొద్ది సంస్థలో ఉంటూ సంపదలు కలిగి మన భోగం కోసం లేకపోతే మన మత విశ్వాసాల కోసం లేకపోతే సంస్కృతి సంప్రదాయము అనే కేలుగుతో పశువులను హింసించుటారు మహాపా అలాంటి పడతారు ఎక్కువ ఇదంతా యొక్క టాపిక్ కాదు అసలే కాదు ఉడికే మాట వస్తే చిన్న మాట మాట పూజ స్వామి చేస్తారు చిన్న మాట టెక్స్ట్ ఎక్కడికో పోవడానికి అది చాలు ఖచ్చితంగా జారి కనపడతాయి అని వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి అతడంతా సంచారం చేసి మరి సరైన గుర్తుకొచ్చి మళ్ళీ టెక్స్ట్ నీకు కావాలి కాబట్టి ఈ గుణము మొదలైనవి అవి కూడా ఆ స్వప్నమునందు లేవు గజపంతి మరి రథాలని తిప్పేటువంటి రోగ్యూ కూడా ఉండాలి రథానికి అది కూడా స్వప్నమునందు లేవు దేవుకొంటాడు ఊరుకోరు వాటిని అన్నింటి సృష్టిస్తున్నాడు కానీ పురుషుడు ఏం చేస్తున్నాడు ప్రథములను ప్రధాన కట్టే గుర్రములను వాటిని ప్రథములను నడిపే రోడ్లను కూడా స్వయంగా సృష్టిస్తున్నాడు చెప్తే మామూలుగా పెకా కాలేపుడు రెండు దోకట్లు ఉంటాయి అది ఐదురో అరువురో అంటారు ఆ రెండు దోకట్లో రెండో ఇద్దరుకు వస్తాయి మనకేం రాదు కానీ కళలో ఆ రెండు దోకట్లు అన్ని సందర్భాల్లో మనకే వచ్చేస్తాయి కళలో వీడీలో ఉంటుంది ఎలా కావాలంటే అలా సృష్టించుకోవచ్చు కళలో కాబట్టి కళను వీడు ఎలా సృష్టిస్తున్నారు గమనించాల్సి ఉంటే స్వయము శృతం ఇప్పుడు కళలో గురువు గారు కనపడ్డారనుకోండి గురువు గారు గురువు గారు సంకల్పించి మీరు కళలోకి దైవ అని సంకల్పించి వచ్చాను అయితే నేను సృష్టించారా నేనే సృష్టించా కళలో దేవుడు కనపడతాను ఇప్పుడు మాట్లాడు కళలో దేవుడు కనపడి ఏ భక్తుడా నేను వర్షానికి తరుస్తూ ఎండకి ఎండతో రావి చెట్టు కింద పనున్నాను నువ్వు నాకు నాకు గోపనీయమైన కట్టి పెట్టు అని కళ్ళలో దేవుడు కనపడి అడిగాడు అది మరి దేవుడికి భంగం కదండి మరి దేవుడికి లోకు కాదు దేవుడు సర్వేశ్వరుణ్ణి ఆ విధంగా మీరు చెప్పిన చూస్తున్నా చెప్పిన సర్వేశ్వరుణ్ణి అలా చెప్పిన చాలా ఇప్పుడు సపోజ్ ఒకడు అన్నాడు సెకండ్ లెవెల్ అంటే బాంబే వెళ్ళొచ్చాను లేవు నీకు బాంబే పని ఏంటంటే ముఖేష్ అంబానీ గారు పనుందని చెప్పేసి తప్పు ముఖేష్ అంబానీ గారితో నీకు పని చేసినట్టు ఆయనకి వెళ్ళి కొంత డబ్బు అప్పు బాగు అడిగాను అందుకు వెళ్ళి నేను బాంబే వెళ్ళానికి తప్పు ఏర్పాటు చేసి వచ్చాను అని చెప్పారు అనుకోండి అది వినడానికి ఎలా అలాగే దేవుడు పాపం బయట సిండి పిప్పలు లేకుండా ఎండ జో బాలి తనసుతో అలా ఇబ్బంది పడుతున్నాడు ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలి ఆ దేవుడిని రక్షించాలి అది దాన్ని ఏమన ఇది అజ్ఞాన కానీ దానికి పురాణము అని పేరు పెట్టారు అనుకోండి అప్పుడు ఏమవుతుంది నా యూ హ్రియేటెడ్ అన్ ఆత్మర్ అరౌండ్ సి ఆమర్ క్రియేట్ చేసి పెట్టారు కాబట్టి దాని శిక్ష అనాలి అంటే ఎవరో నాలుగం కోట్లు ముందుకు వచ్చి అనాలి తప్ప ఈ స్థల పురాణాల పేరుతో అని స్థల పురాణం ఉదాహరణకి ఈ కారణాలు ఈశాన్యమని పేరు పెట్టి ఇక్కడ ఒక విఘ్నేశ్వరకు విగ్రహం పెట్టి పూజా చేయలేని మొదలు పెట్టి నేను స్థల పురాణాన్ని ప్రారంభించాను సెవెన్ పాయింట్ సెంటర్ లో సెకండ్ కారణం నిర్మించిన అని ఇలా కూడా భగవంతుడు ఆ నిర్మించే వాళ్ళ హృదయంలో కనపడి అలా నా స్వామి వారు ఉన్నారు వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే అదే భగవంతుడు వారి హృదయాల్లో ప్రవేశించి వారిలో ఆ తర్వాత ఆ స్వామికి వారు ఏముంది కళలో కట్టుకొని నన్ను నీవు ఆరాధించడం కోసం అని చెప్పాడు నేను నమస్కృత శ్లోకాలు రాసినట్టే అనుకోండి రాసేసి ఒక ఐదు వేల మృతులు ముగ్గురించి కట్న బాగా ఎందుకే అసందర్భంగా రాసి పెడితే సాహిత్యాన్ని అలా క్రియేట్ చేసి పెడితే ఏమవుతుందంటే అది మతానికి బలహీనత అయిపోతుంది బలం అవసరం బలహీనత నాకు కృషిక లో ఒక మహాత్మని చెప్పాడు అంటే భావించు చాలా ఇంట్రెస్టింగ్ మంచి మాట చెప్పాడని నాకు అనిపించింది అలా ఏమన్నాడంటే పురాణంలో వలన మతానికి మంచి ప్రచారం వచ్చింది జనబాహుల్యంలోకి మతము చొచ్చు పోవటానికి ప్రచార సాధనములుగా పురాణములు బాగా పెద్ద సర్వీస్ చేసిన మాట వాస్తవం కానీ రాంగ్ వాల్యూస్ ప్రచారంలోకి వచ్చాయి తప్ప రైట్ వాల్యూస్ ప్రచారంలోకి రాలేదు అని చెప్పారు కాబట్టి ప్రచారంలోకి వస్తూ ఉండని లేకపోతే ప్రచారం అయ్యేటువంటి వాల్యూస్ బాగులేవని చెప్పేసి మనం విచారించడం మాట అర్థం కాదు మీరు ఒక స్థల ప్రాణం వచ్చి ప్రచారం చేశారనుకోండి ఒక మత భోగాన్ని సమాజంలో ప్రచారంలోకి వస్తుంది అని ఇది రైట్ థింగ్ ప్రచారం రావడం ముఖ్యమంత్రి అయితే మంచి వాల్యూ అవారా సందర్భం లేకుండా నేను చెప్పాను తమను భావించవద్దు స్వయము స్వరూపేస్తే ఆత్మనే పదం సుజతి ఆత్మనే పదం అంటే స్వయంగా సృష్టించుకుంటున్నాడు తన కొరలకు సృష్టించుకుంటున్నాడు ఇతరుల కొరలే అనేది కాదు ఇప్పుడు మీరు కాలంలో ప్రకాశ నెగితే అయితే అది ఇతరులకు కూడా అని కాదు సంతోషం కోసం మీరు సంతోషం కలిగిందా సుఖం కలిగిందా లేదా కాబట్టి మీ సుఖం కోసం మీరు నిర్మించుకుంటున్నారు తప్ప దీంట్లో ఇతరులకు ఉపకారం ఏమి లేదు సాధన రథానికి ట్యాక్ చేయాలంటే కట్టెలు కావాలి గుడ్డు కావాలి ఆ రోజుల్లో ఉడ్డుతో చేసేవాళ్ళు మెటలో ఉంటుంది కానీ మెయిన్ గా వుడ్డు ఇప్పుడు బండి ఉంది అనుకోండి మెయిన్ గా వుడ్డుతో ఆ చక్రానికి జుట్టు నేని అంటే రివు అది మెట్టలో ఉంటుంది తప్ప అదొక్కట మెట్రు ఇలాంటివేమో కొద్దిగా నెట్టాలవుతుంది తప్ప మోస్ట్ ఇట్ ఈజ్ వుడ్ ముద్దు కావాలంటే చెట్లు ఉండాలి చెట్లు ఉండాలి వాటిని నరకాలి ఒడ్డుని ప్రాసెస్ చేయాలి ఆ ఉద్దు తోటి మీరు రకాలని వాటిని తయారు చేయాలి స్వప్నాల వల్ల ఏం లేవు కదా చెట్లు చేపలు యాగ వ్యవస్థలో అయితే ఉండు పెట్టి కొనుక్కురావచ్చు స్వప్నాల వస్తుంది అవేమీ లేకుండా కదా ఈ రథంలోనూ వీళ్ళు ఎలా సృష్టించినట్లు అనే ప్రశ్న చర్చలో మనసుకో ఈ ప్రశ్నకి సమాధానం చెప్తున్నాం వినండి నాకు లాంటి ప్రశ్నలు ఇస్తాను నేను ఇంతకు ముందు నీకు చెప్పి చెప్పాను కదా ఏమిటి చెప్పాడు అస లోక మాత్ర ఇక్కడ ముందు చెప్పం ఈ లోకంలో అంటే జాగ్రత్త వ్యవస్థలు అన్నీ ఉన్నాయి చెట్లు చేపలు ముద్దు మేతాలు అన్నీ ఉన్నాయి జాగ్రత్త వ్యవస్థ అటువంటి అన్నింటినీ కలిగి ఉన్న జాగ్రత్త వ్యవస్థ ఒక చిన్న అంశమును పట్టుకుని ఈ దేహమును పడగొట్టేసి ఈ స్వప్నములో రథములను మొదలైన వాటిని స్వయంగా నిర్మాణం చేసి అని చెప్పాడు కదా కాబట్టి రథములను నిర్మాణం చేయడానికి కావలసిన మెటీరియల్ అది ఎక్కడి నుంచి వచ్చిందంటే జాగ్రత్త వ్యవస్థ నుంచి వచ్చింది అంటే ఇప్పుడు మెటీరియల్ జాగ్రత్త వ్యవస్థ వాట్ ఈస్ దట్ మెటీరియల్ ఇస్ ఇస్ నాట్ సైకలాజికల్ మెటీరియల్ ఇట్ ఈస్ సైకలాజికల్ మెటీరియల్ అంటే మన జాగ్రత్త వ్యవస్థ చెక్ చేయాలి జాగ్రత్త అవస్థలో ఫిజికల్ మెటీరియల్ దొరుకుతుంది స్వప్నావస్థలో సైకలాజికల్ మెటీరియల్ మాత్రమే ఉంటుంది మరి అదేలాగా అని పూర్వంపడుతుంది దానికి సిద్ధాంతం ఏంటంటే జాగ్రత్త అవస్థలో మాత్రం అది సైకలాజికల్ మెటీరియల్ ఫిజికల్ మెటీరియల్స్ అది పెద్ద సమస్య చర్చ నా ముందు ఉంది అలా చర్చ ఇక్కడ పూర్వపక్ష స్వప్నములను కనబడేవి జాగ్రత్త అవస్థందని వాసనాల రూపములు అంటే జాగ్రత్త అవస్థలో స్త్రీ మీరు ప్రేమించే స్త్రీ ఆ ప్రేమ ఆ వాసన ఉందనుకోండి మళ్ళీ స్వప్నావస్థలో ఆమెనే దర్శిస్తాడు అలాగే యామ వస్తులో ధ్యానము యొక్క వాసన ఉందనుకోండి స్వప్నావస్థలో దాన్నే దర్శిస్తాడు అంతే తప్ప అంతేగాని ఆ స్వప్నము స్త్రీలు పురుషులు మొదలైన వారెవరూ లేరు స్వప్నంలో మానస పదార్థములే తప్ప ఫిజికల్ పదార్థము లేవు అని కోరుకుంటున్నాం శంకర్లు ఎవరున్నారంటే అత్యల్పం లేదో నువ్వు నువ్వు చాలా గొప్ప విషయం చెప్పాను అనుకున్నావేమో బుల్ ఎగరేసుకుంటున్నారేమో నువ్వు చెప్పింది చాలా అల్పమైన విషయము తెలుగులో చెప్తారు చూడండి ఇది చాలా మాట నీకే చెప్పబడుతోంది ఎందుకు నేను బ్రాకట్ లో వచ్చాను జాగ్రత్త కూడా స్వప్నములు వాస్తవము కావాలనేది చాలా చిన్న మాట ఇప్పుడు జాగ్రత్తలో మీరు ఘటము అంటారు స్వప్నంలో ఘటాన్ని చూశారు స్వప్నంలో ఘటము వాసన రూపమైన ఘటము జాగ్రత్తలో ఘటం మరి ఏ విధంగా ఉంటుందని జాగ్రత్తలో ఘటం కాదు యాత్రంలో వాసన రూపమే వాచారం విచారో ధైర్యం వృత్తికెస్తే సార్ కాబట్టి స్వప్నంలో ఘటము వాసన రూపము అనేది అత్యల్పమైన మాట ఎందుకంటే తెలుసిన జాగ్రత్తలో కూడా ఘటము వాసన రూపమే ఘట వాసన లేని వాడికి ఘటం కనబడుతుందా ఉంటేనే ఘటాన్ని దర్శించడం అనేది ఉంటుంది జాగ్రత్త అవస్థలన్న శబ్దాల విషయములు కూడా మనస్సులందరి భావన పుట్టును ఎందుకంటే వ్యాఘ్రలో స్థం గల రూపాధి విషయములు సద్దేవత దర్శనం నుండి పుట్టిన తేజస్సు జలము పృథిలో వికారములు మాత్రమే ఆ టాపిక్ వెళ్తున్న టాపిక్ సో చాలా చిత్రంగా నడుస్తుంది ఇక్కడ చర్చ చంద్రత్యంలో ఎనిమిది అధ్యాయంలో చర్చ తర్వాత ఇంకొక ప్రశ్న వేసాను మీరు స్వర్గలోకానికి వెళ్తారు భోగాలు ఉంటాయి ఏం బోగాలుంటాయి ఓ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఇక్కడ స్విమ్మింగ్ పూల్ చర్చ గలదు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది శ్రద్ధ ఉంటుందో ఆ స్విమ్మింగ్ పూల్ లో కనుక మీరు చక్కగా స్విమ్మింగ్ చేసినట్లయితే రెండు స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి అలా మీ అని వాడికి తీరు ఒక స్విమ్మింగ్ పూల్ నియా అనేది ఒక స్విమ్మింగ్ పూల్ రెండు కంటే ఎక్కువ ఉంటుంది అని ఒక స్విమ్మింగ్ పూల్స్ ఇప్పుడు ఇక్కడ ప్రశ్న మన భూలోకంలో స్విమ్మింగ్ పూల్స్ ఆప్యములు ఆప్యములు అంటే అప్పటి మీరు నీటి నుంచి తయారై భూలోకంలో స్విమ్మింగ్ పూల్స్ మీరు ఉంటాయి అంటే ఫిజికల్ స్థూలములు ఆప్యాహ స్థూలహ సుహు అని భాష స్థూలములు ఆప్యములు మరి బ్రహ్మంలో ఒక స్వర్గలోకంలో ఉండే స్విమ్మింగ్ పూల్స్ అవి స్థూలములు ఆ పములు అవుతాయా లేక మానసముగా అని తెలిసారు దానికి వ్యవహారం ఏం చెప్పారంటే అక్కడ కూడా స్కూలములు ఆఫ్యములైన స్విమ్మింగ్ పూల్స్ మరి ఏం ఇక్కడ స్థూలములు ఆ పములు స్విమ్మింగ్ పూల్స్ కేవలము క్షమ మాత్రమే ఇది కూడా మానస మానసంలోనేమో చని చూసుకో అని చెప్పారు ఇప్పుడు ఇక్కడ మీకు జలముతో స్విమ్మింగ్ పూల్ ఫిజికల్ మానసం ఈ ఫిజికల్ ఫిజికల్ ఈజ్ ఆపహ స్విమ్మింగ్ పూల్ ఈజ్ మానసం దెన్ ఆపహా ఈజ్ అని అలాగే నిరూపిస్తాను కాబట్టి ఇదంతా కూడా మానస వివత్తమే తత్వం ఒక పెట్టలేదు కాబట్టి స్వర్గానికి అక్కడ పేర్చింది ఏమిటంటే మీరు స్వర్గానికి వెళ్తే అక్కడ ఉండే స్విమ్మింగ్ పూలు దాంట్లో లభించే భోగము ఇదంతా కూడా మానస రూపమే అంటే పూర్వపక్షం ఏమి వస్తుంది అప్పుడు మరి ఇంత మహాభాగానికి స్వర్గానికి వెళ్ళదు అదే ఇక్కడే చేయించడానికి ఎవరు చేయలేదు నువ్వు చేయి ఇక్కడే నీ స్వరూపంలోనే వస్తుంది ఆనందం అంటే అలాగే ఆ చర్చీరమైన చర్చ నేను ఊపితే ఒక చిన్న అధ్యాప చూపించాను మీకు ఒప్పుకుంటే ఏదో ధ్యానం తీసి మళ్ళీ కాబట్టివ కృష్ణ సమహు స్వప్నంలో వీడు రథాన్ని నిర్మించుకున్నాడు రథం నిర్మించాలంటే చెక్కడు గలవదా అంటే ఏం మాట మాట్లాడతావా నేను చెప్పాను ముందే నీకు ఈ జాగ్రత్త వ్యవస్థలో ఉన్నటువంటి ఏ సర్వము గలదో ఒక చిన్న అంశము లాగి దేహమును పడగొట్టి స్వప్నవత్సవ సర్వాధి వీళ్ళు తయారు చేసుకుంటున్నాడు అని చెప్పాను కదా అక్కడ ముద్దు లేదు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఎక్కడి నుంచి పట్టుకు అన్యమే ఉన్నాయి కూడా ఈ పట్టించారు కదా అంతఃకరణ వృత్తి అస్సలో కష్ట వాసన మాత్ర అది ఇప్పుడు అస్థలో కష్ట వాసన మాత్ర అంతఃకరణ వృత్తి ఈ లోము అంటే జాగ్రత్త వ్యవస్థము అని అర్థం ఈ లోకము అంటే జాగ్రత్త వ్యవస్థ దేహము యొక్క వసన రూపము మాత్ర అంటే శబ్దాది విషయం అనగా అంతఃకరణం యొక్క వృత్తి ఇప్పుడు జాగ్రత్త వ్యవస్థము స్వప్నావస్థలోకి వచ్చింది అంతే కదా ఇప్పుడు స్వప్నంలో శబ్దం ఉందండి ఈ శబ్దం ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు జాగ్రత్తగా వస్తే నుంచి పట్టుకొచ్చాడు అస్తే లోకస్తే సర్వాత మాత్ర అంటే జాగ్రత్తగా వస్తా నుంచి ఎలా పట్టుకొచ్చాడు ఇప్పుడు మీరు దుబాయ్ నుంచి బంగారం పట్టుకొచ్చాడు ఎలా పట్టుకొచ్చాడు దుబాయ్ నుంచి బంగాళం అంటే దాని ఏదో సూక్కేశ్వరంలో అక్కడో రచిపెట్టి హైదరాబాద్ వచ్చే విమానం ఇస్తే నుంచి బయట నుంచి చెప్తారు అలాగే జాగ్రత్త అవస్థలో ఉన్న శబ్దాన్ని స్వప్నావస్థలోకి పట్టుకొచ్చాడు ఎలా పట్టుకొచ్చాడు అంటే చూడ జాగ్రత్త అవస్థలో ఉన్న శబ్దము అంతఃకరణ వృత్తి రూపంగా ఉన్నది అంతఃకరణముందు వాసన రూపంగా ఉన్నది అదే అంతఃకరణము స్వప్నంలోకి వచ్చింది కాబట్టి రూపముగా ఉండే వాసన రూపముగా ఉండే శబ్దమును మీరు స్వప్నంలో బుక్ వచ్చారు అది ఇది రౌట్ రౌట్ అంటారు అనేది కదా ఇక్కడ రూప్ అంట కాబట్టి శబ్దము జాగ్రత్తవస్థలో నుంచి స్వప్నంలోకి వచ్చిన రూప్ ఏమిటి శబ్ద వాసన అది అంతఃకరణ ముక్తి రూపంగా జాగ్రత్తవస్థలో దేహము ఉన్నది దాని ఆ వాసనను స్వప్నంలోకి పట్టుకొచ్చాడు ఈ ఒక అంశము స్వప్నంలోకి వచ్చినది అక్కడ ఆ వాసన వచ్చి ఆ శబ్దము స్వప్నంలో ప్రకటనైనదిస్టి దూ ఇప్పుడు దూరైనది అంతఃకరణ వృత్తి అంటే ఏమిటో తెలుసు అస్థలోక వాసన యొక్క మాత్ర అది అంతఃకరణ వృత్తి దానికి ఈ లోకము యొక్క అస్థలోకీ లోకము యొక్క అనగా జాగ్రత్త వస్తున్నది దేహము యొక్క వాసనా మాత్ర అంటే వాసన రూపము మాత్ర అంటే శబ్దాది విటయము అనేది అంతఃకరణ వృత్తి అంతఃకరణం యొక్క వృత్తియే అప ఆ అంతఃకరణ వృత్తిని విడదీసి లోపలికి తెచ్చుకున్నాడు అంటే జాగ్రత్తలు వస్తారో ఆ చాలా విస్తారంగా ఉంటుంది దాని నుంచి ఒక మొక్కని విడదీసి పాప విడదీసి ఆయా లోపలికి తెచ్చుకొచ్చాడు తెచ్చుకొచ్చి వాసన రూపాంత తదుపలబ్ధి నిమిత్తమానా దృశ్యత్వే వ్యవతిష్టతే ఇప్పుడు స్వప్నంలో రథము ఉన్నది స్వప్నంలో రథము కనపడేది రథం వీడికి దృశ్యము ఆ రథం ఎక్కి వీళ్ళు ఎక్కడికో వెళ్ళి సుఖంగా ప్రయాణం కూడా చేశారు ఇప్పుడు రథం అంటే చూడగా రథము యొక్క వాసన ఉందిగా జాగ్రత్త వస్తారు ఆ వాసన రూపముగా అంతఃకరణము కలదు అటువంటి రథ కూడిన అంతఃకరణము యొక్క ముక్తి రథరూపముగా స్వప్నములో ప్రకాశమునుక ప్రకటమవును అయితే ఒక ప్రశ్న ఉండేది ఇప్పుడు స్వప్నంలో రథం కనపడిందను రథం దొరికిందనుకోండి వీడికి ఆ రథం ఎక్కి వెళ్తాడు సుఖాన్ని అనుభవిస్తాడు ఆ రథము క్యాష్ అయింది అనుకోండి కొన్ని దెబ్బలో ఉండే దగ్గరనుకోండి అప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తారు మరి రథము చక్కటి కండిషన్ ఉన్నది వీడికి స్వప్నములో దృశ్యముగా నిలబడింది అంటే ఎంతో కొంత పుణ్యకర్మ చేత అది అక్కడ పెట్టబడినది ఎందుకని సుఖం అనుభవం కలిగింది కదా చేథం మీద సుఖంగా ప్రయాణం చేస్తుంటే ఆ రథం గోతులో పడి క్రాష్ అని కింద దెబ్బలు తగిలి దుఃఖాన్ని అనుభవించేటంటే అంటే అర్థం ఏమిటి ఇంకొక పాప కర్మ వచ్చి ఆ రథమును పడబోట్ చేయాలి రథము వాసన రూపమైన ఆ విధంగా స్వప్నంలో నడుస్తుంది అర్థమేంటండి కాబట్టి స్వప్నంలో సుఖ దుఃఖములను కూడా పుణ్య పాపములే శాసిస్తూ ఉంటాయి మీకు తెలియదు ఇక్కడ ఏముందంటే దానిని వెరగొట్టి స్వీకరించి అంతఃకరణ ఉదము మొదలైన రూపమును పొంది దృశ్యమై నిలిచి ఉండును విధంగా ఆ వాసన రూపము తెలియటకు తెలియబడుటకు కావలసిన ప్రేరణ ప్రారబ్ధకర్మ ద్వారా కలుగుతూ ప్రారంభకర్మ ఉండాలి ప్రారంభకర్మలో సుఖాంశం ఉంటే అక్కడ మీకు సుఖరూపమైన రథ నిర్మాణం అవుతుంది ప్రారబ్ధకర్మలో దుఃఖాంశం ఉంటే ఆ రథము తిరిగి తిరిగి కాబట్టి ఇప్పుడు చూసుకోండి రథాది రూపమైన అంతఃకరణ వృత్తి దృశ్యత్వే వ్యవతిష్ఠతే దృశ్యముగా అంటే రథము రూపముగా ఎనుక నిలిచి ఉన్నది కానీ ఆ అంతఃకరణ వృత్తి అలాగే ప్రకటమవటానికి లేదు ఏమిటి అంటే తదుపలబ్ధి నిమిత్తైన కర్మణ చోద్యమాన ఆ లభించుటకు దాని వల్ల లభించే సుఖమును పొందుతకు నిమిత్తమైన పుణ్య కర్మ చేతమై ఆయుధముగా ప్రకటమై వీడికి దృశ్యముగా నిలిచి ఉన్నది ఒక మాట చెప్తా పన్నెండు అయింది రకరకాలతో నేర్చుగా భోజనం ఆకలి వేస్తూ ఉన్నది భోజనానికి ఏమంటే పన్నెండు అయింది ఆ రవిగా ఉన్నాయి భోజనము రచించాలి భోజనము వచ్చి మన ముందు నిలిచి ఉండాలి జ్యవతిష్టతే అంటే అది మనం భోజించి చక్కగా సుఖాలను పొందుతారు అంటే దానికి కారణం ఎంతో తెలుసునా ఆ భోజనమును లభింపజేస్తే ప్రారంభ కర్మ సుఖ ప్రారంభ కర్మ ఒకటి సిద్ధంగా ఉండాలి ఉన్నప్పుడు ఆ ప్రారంభ కర్మ ఏం చేస్తుంది వాళ్ళు ఏమన్నా ప్రేరేకిస్తుంది ప్రేరేకించి ఆ భోజనాన్ని పట్టుకొచ్చేట్లే చేస్తుంది అది అందజేసి ఆ భోజనాన్ని తీసుకుని వీళ్ళు భోజనం సుఖకరంగా అది స్వప్నంలో స్వప్న ఎలాగో జాగ్రత్తలో కూడా కాబట్టి మనకు భోజనం ఎక్కడి నుంచి వస్తుందో అని విచారించాల్సింది ఏమి లేదు విచారించిన వాడికి భోజనం దొరుకుతుంది విచారించని వాడికి కూడా భోజనం దొరుకుతుంది దీనికి మన వాళ్ళ మొరకు సామితో ఒకటి కాదు కలదు ఏడ్చి దాన్ని మోగుడు నా మోగుడు కూడా ఒకటి కాదు కాబట్టి స్వప్ంలో స్వప్నంలో మీకు రథము లభించి సుఖానుభవం కలిగింది అంటే ఎంతో కొంత పుణ్యకర్మ యొక్క ప్రయాణం ఉంది చేయాలి అలాగే స్వప్నంలో దుఃఖం కలిగింది అంటే ఎంతో కొంత పాపకర్మ యొక్క ప్రయాణం ఉండాలి ఇప్పుడు స్వప్నంలో దుఃఖం కలిగిందనుకోండి ఆ దుఃఖం పోతుంది ఎందుకంటే మీరు వచ్చేక్కడికి ఆ దుఃఖం అవుతుంది పోయింది అంటే ఏమిటనమాట ఆ పాపము అయిపోయింది పాపం ఎక్కువ చేయాలని దుఃఖం పోతుంది స్వప్నంలో సుఖము అలా కొద్దిసేపు ఉండి పోయింది మళ్ళీ ఎందుకంటే మీకు తెలివి వచ్చేసి అంటే అర్థానికి కొంచెం తొందరనే మీకు ఆ సమయంలో ముందుకొచ్చి మీకు ఆ సుఖాన్ని ఇచ్చిందన్నమాట సేవే జాగ్రత్త అది ఉచారము యొక్క అభిప్రాయం సదు స్వయం నిర్మాణ కాబట్టి స్వయముగా రథమును నిర్మించి అని చెప్పిన మాట ఇప్పుడు కరెక్ట్ కదా కాబట్టి మన రథం నిర్మించడానికి ఉద్దు లేదు తర్వాత ఉరి లేదు కత్తి లేదు శుక్తి లేదు ఏమన్నా ఏం మాట్లాడుతారు వాసన రూపమైన అతస్కరణ వృత్తి ఉంటూ ఉంటే దానితోటి రథము నిర్మాణం అయిపోతుంది ఎదుగుకుండగా నిలబడిపోతుంది దానితో వచ్చేసి ప్రయాణం చేసేస్తున్నారు అయితే ఉడ్డు లేదు శుక్తి లేదు ఏమైతే మాటలు కాబట్టి స్వయం లేదు మాయా ఇప్పుడు పన్నెండు వందలకి పన్నెండు పావులు భోజనముల సంగతి సందేహమే పన్నెండు వందల భోజనం వచ్చేసింది పన్నెండు వందల నలభై భోజనం అయిపోయి అనుభవించి టైంకి వచ్చేసే ఉంటాయి ఇప్పుడు ఉప్పులు లేవు బియ్యం లేదు ఉల్లిపాయలు లేవు వంకాయలు లేవు ఇవన్నీ అవుతాయిలు అయితే అన్ని పరిగెత్తులు వస్తాయి హ్యాపీనెస్ అవుతాయి సృజతే విషయాన్ని మాత్రం దృత ఏ ప్రథమోమైన వాచి సృష్టిస్తున్నాయు నో తరణం కరణానుగ్రాహకాయ ఆదిత్యా జ్యోతింషివా ఇప్పుడు మీరు జాగ్రత్త వ్యవస్థ తీసుకోండి కన్ననే ఇంద్రియము కన్ననే ఇంద్రియమును అనుగ్రహించే ఆదిత్య ఆదిత్య దేవత గల ఎదురకుండా రథము అనే విషయము గలదు కాబట్టి ఆదిత్య దేవత యొక్క అనుగ్రహము చే కన్ననే ఇంద్రియము ద్వారా రథము అనే విషయమును వీళ్ళు దర్శించి బోధిస్తున్నారు ఇది జాగ్రత్త వ్యవస్థ యొక్క వ్యవస్థ ఇంకా స్వప్నంలో కదండి ఇవి ఏమీ లేవు స్వప్నకు తనము లేదు ఇంద్రియను అనుగ్రహించే దేవత లేదు ఇంద్రియము చేత తెలియబడే రథాది దృశ్యము లేదు లేదు కానీ మరి మాత్రం ఏమి తద్వాసన మాత్రం తుకే సదుపలబ్మ నిమిత్త చోదోద్భూతాంత దృశ్యతే స్వప్నంలో ఏం కనబడుతోంది తద్వాసనా మాత్రంతో దృశ్యం లేదు లేదు కరణము దేవత కరణము చే తెలియబడే విషయము మూడు కూడా లేవు ఆ వాసన అంటే కరణము దేవతానుగ్రహముతో విషయమును దర్శించి భోగించడము అనేది ఏదైతే కలదో దాని యొక్క వాసన కలదు కేవలము వాసన కలదు వాసన యొక్క మాత్ర అంటే వాసనచే తెలియబడే శబ్దాలు స్వప్నములను కదలు వాసనచే శబ్దం తెలియబడుతుంది రూపం తెలియబడుతుంది అవన్నీ కూడా కాబట్టి మాత్ర అంటే శబ్దాలు సో శబ్దము వాసన యొక్క మాత్ర అంటే వాసన రూపమైన మాత్ర సో శబ్ద మాత్ర అక్కడ రసం గడిచిందనుకోండి మనిషి దానికి గడ్డలు కడతారు మన వాళ్ళు ఈ బండికి గడ్డలు కడతారు చక్రాలు ఆ బండి తిరిగినప్పుడల్లా గనగన చక్రము చక్రానికి గడ్డలు కడతారు తర్వాత అలంకారాలను అక్కడ ఎద్దుకి మెడ మళ్ళీ చక్రం తిరిగినప్పుడల్లా ఎద్దుటి మెడ ఎలా ఉంటుంది నొప్పిలో చక్రం తిరిగినప్పుడల్లా మనకెలా ఉంటుంది అందంగా ఎగటి పువ్వులు గడగన ఘటలు తెలుగుతూ అందంగా ఉంటుంది